శ్రీ గురుజో నమ హరి ఓం శృతి స్మృతి పురాణనా ఆలయం కరుణాలయం నమామిర్భగవత్పాదశంకరం లోక శంకరం ఆత్మస్వరూప బంధు ఈరోజు గీతా జయంతి అయితే కొంతమంది రేపు చేయొచ్చు ఈ రకంగా రోజు టోటూలో గీతా జయంతి చేస్తూ అంటే ఓ కొన్ని క్యాలెండర్స్ని బట్టి రేపైతే అవ్వచ్చు దాకా కొన్ని చోట్ల ఈరోజు గీతా జయంతి ఉత్సవాన్ని చేసిన సందర్భం ఉంది నేను ఇవాళ ఉదయం ఒక గీతా జయంతి ఉత్సవంలో పాల్గొని వచ్చాను కూడా భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది శ్లోకం మొదలు పెడతాను భగవద్గీత అది అది పారాయణ గ్రంథము కానీ లేక పూజాధికమును పూజాధికములకు వినియోగించేటువంటి గ్రంథము కానీ కాదు భగవద్గీత కేవలము బ్రహ్మవిద్య ఇది శ్రీమద్ భగవద్గీత సు ఉపనిషత్స అంటే యొక్క సారము బ్రహ్మవిద్య యోగశాస్త్రే యోగశాస్త్రము అంటే ఆ బ్రహ్మవిద్యని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవటానికి కావలసిన ప్రాక్టికల్ లైఫ్ స్టైల్కి యోగ అనుష్ఠానం దానికి యోగ విద్య అని చెప్పి కాబట్టి బ్రహ్మవిద్య భగవద్గీతలోనే కిరీ అండ్ ప్రాక్టీస్ రంగు ఉన్నాయి బ్రహ్మవిద్యాయా యోగశాస్త్రే అది ఉపనిషత్తుల యొక్క స్థానం దీనిని శ్రీకృష్ణుడు అర్జునులకు బోధించినాడు అది ఏనాడు అంటే అదిగే ఈనాడు బోధించినాడు ఆ విధంగా గీతా జయంతి అనే ప్రసిద్ధి చెంది ఉన్నది మహాభారతంలో ఆ యుద్ధం ఆరంభమైన రోజున బోధించినాడు అతిథి అది కూడా మహాభారతంలో చెప్పు ఉంటారు దాన్ని బట్టి ప్రతి సంవత్సరం ఆ నాడు దాన్ని గీతా జయంతిగా పరిగణించి పెద్దలు చిన్న ఉత్సవాన్ని చేసే సందర్భం గలదు అయితే భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకోవాలి నాకేమనిపించిందంటే భగవద్గీతని భారతదేశంలో కంటే విదేశాల్లో అధ్యయనం ఎక్కువ చేస్తారని నాకు అనిపించింది నేను తిరుగు పెద్ద తిరుగు తిరిగాము ఆ సందర్భంగా నాకు అలా అనిపించింది తర్వాత భగవద్గీత యొక్క బోధ అధ్యయనము బోధ అన్నీ కూడా ఇక్కడికంటే విదేశాల్లో అధికంగా ఉంటుంది తర్వాత మన ఆచార్యుల మన మన సమాజంలో ఉన్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు స్వాములు సాధువులు సంతులు సన్యాసులు మహాత్ములు ఎంతోమంది ఉన్నారు మీకు తెలుసు వీరు ఆ భగవద్గీతకి ప్రాముఖ్యాన్ని ఇచ్చే సందర్భాలు అంత అధికంగా కనపడవు వాళ్ళు ఎంతసేపు కర్మలు ఉపాసనలు తర్వాత ఉత్సవములో హడాయిలో కాలక్షేపం చేస్తూ ఉంటారు భగవద్గీతకి ప్రాముఖ్యం ఇచ్చిన సందర్భం కనపడదు అదే మీరు కనుక భారతదేశం ఎల్లలు దాటి యూరప్ కానీ నార్త్ అమెరికా కానీ ఈవెన్ సౌత్ అమెరికా కూడా వెళ్ళినట్లయితే అక్కడ ఎంతోమంది విద్యార్థులు భగవద్గీతను చదువుకుంటూ ఉంటారు తర్వాత దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధంగా భారతదేశంలో కూడా ఉన్నాడు లేకపోలేదు ముఖ్యంగా స్వామి చంద్రానందజీ మహారాజు స్వామి శివానందజీ మహారాజ్ స్వామి దయానంద సరస్వతి మహారాజు వీళ్ళందరూ భగవద్గీతని బాగా పాపులర్ చేశారు ఈ మూడు పేర్లనే ఇది మైనస్ చేసినట్లయితే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో మలయాళ స్వాగమి అండ్ సుఖబ్రహ్మాశ్రత అధిపతి ఇటువంటి కొంతమంది మహాత్ములు వీళ్ళ యొక్క పుణ్యమాని భగవద్గీత సమాజంలోకి కొంతవరకైనా వచ్చింది సో భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పాలంటే మహాత్మా గాంధీ గారి జీవితాన్ని మనం చూసినట్లయితే మనకి భగవద్గీత వైశిష్ట్యం అర్థమవుతుంది ఆయన ఏమన్నారంటే నాకు జీవితంలో ఎప్పుడు ఏ ఆపదలు వచ్చినా లేక ఒకనొక పరిస్థితిలో నేను కింకర్తవ్యత విమూఢన విమూఢుడనై ఉన్నప్పుడు అంటే ఏమి చేయాలో పాలుపోని స్థితి కలిగినప్పుడల్లా నేను భగవద్గీత పుస్తకం తీసి ఒకటో ఐదో పదో శ్లోకాల వలసపెట్టి చదువుకుంటూ పోతే ఆ పరిస్థితిలో ఏ విధంగా ముందుకు అడుగు వేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తి నాకు అంత స్ఫూర్తి కలిగేది ఆ విధంగా భగవద్గీత నన్ను జీవితం అంతా కూడా చేపట్టుకుని నడిపించినటువంటి ఉద్గ్రంథము అని మహాత్మా గాంధీ గారు అన్నారు ఆయన ఇంకా ఏమన్నారంటే భగవద్గీత యూనివర్సిటీ సన్నింటిలోనూ కూడా బోధనా గ్రంథం కింద ఉండాలి అని కూడా వారు అన్నారు యూనివర్సిటీలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు భగవద్గీత బోధిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను ఎందుకు అంటున్నానంటే మనం సాధారణంగా చూస్తూ కొంతమంది ఔత్సాహికులైన కార్యకర్తలు ఈ హై పిల్లల్ని ప్రైమరీ స్కూల్ పిల్లల్ని పట్టుకుని వాళ్ళ చేత భగవద్గీత శ్లోకాలు పన్నెండో అధ్యాయం పదమూడవ్యాయ పదమూడు కాదు పదిహేను అలాగ పది శ్లోకాలు వాళ్ళ చేత కంఠస్థం చేయించి ఆది లోకంలో ప్రవేశపెట్టి అక్కడ ఉత్సవాలు చేసి వాళ్ళకేమో పుస్తకాలు గిఫ్టులు ఇచ్చి ఆ విధంగా ఏ ముక్కు ముఖం వాళ్ళకు ఏమీ తెలియని వాళ్ళకి జీవితం అంటే ఏమీ తెలియని పిల్లల్ని పట్టుకుని భగవద్గీత శ్లోకాలు ఉంటే చిలక పలుకులలాగా పలికించి అంతకంటే చిలకల్ని ఒక పది చిలకల్ని తీసుకొచ్చి వాటికి చిలకలకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి సమర్థులైన వ్యక్తులని వలన కొంతమందిని పట్టుకొచ్చి ఆ చిలకల చేత భగవద్గీత పారాయణ కూడా చేయించవచ్చు సో ఆ విధంగా ఆ ట్రైనింగ్ ఇది ఎంత ఉపయోగమో ఇటు ఈ ట్రైనింగ్ కూడా అంతే ఉపయోగం నా వ్యక్తిగతమైన అభిప్రాయం వాటెవర్ మొత్తానికి ఏదో పిల్లలు ఈనాడైనా భగవద్గీత వల్లిస్తున్నారు కనుక భవిష్యత్తులో బహుశా గుర్తు చేసుకుని మళ్ళీ వెల్లిస్తారేమో అలాంటిది ఏదైనా అయితే అవ్వచ్చు లేదని సంతోషించాలి తప్ప అది హై స్కూల్ పిల్లలకి ఏమో స్కూల్ పిల్లలకి చెప్పేటువంటి గ్రంథం కాదు అది అది చేయాలి ఏమైనా చెప్పే యూనివర్సిటీ విద్యార్థులకి తర్వాత ఉపాధ్యాయులకి ఏమైనా చెప్తే చెప్పాలి చాలా గొప్ప గ్రంథం సో మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే మన యూనివర్సిటీస్లో ఇది బోధనాగ్రం సంఘంలో కూడా ఉంటే బాగుంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు అలాగే అమెరికాలో నేషనల్ పోయట్ అనే ఒక ఆయన ఉన్నాడు భారతదేశానికి కూడా నేషనల్ పోయట్ మహాకవి కాళిదాసు ఆయన నేషనల్ పోయట్ అంటారు అలాగే అమెరికాకి నేషనల్ పోయట్ థోరో డేవిడ్ థోరో అనే ఆయన ఆయన భగవద్గీతని చాలా లోతుగా అధ్యయనం చేసినటువంటి పండితులలో ఒకడు ఆయన ఏమన్నాయని చెప్పారంటే ఉదయమే లేస్తూనే నేను భగవద్గీత యొక్క ముహూర్తీ మహాసముద్రం అంటే ఆ భగవద్గీత యొక్క బోధలలో మునిగి తేలిగా ఆడుతూ నేను నా జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటున్నాను భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి సంపద భగవద్గీత దాన్ని మించిన సంపద మరొకటి లేదు ఆయన ఇంకా ఏమన్నారంటే ఓరియంటల్ అనేప్పటికీ అంటే ఈ ఏషియా దేశాలకి ఓరియంటల్ అని పేరు ఓరియంటల్ అనేప్పటికీ పిరమిడ్లు తాజ్మహల్ మొదలైన వాటి గురించి ప్రస్తావిస్తారు వాస్తవంలో ఓరియంటల్ ప్రపంచానికి ఇచ్చినటువంటి సంపద ఏదైనా ఉంది అంటే అది కేవలము భగవద్గీత మాత్రమే అని ఆయన నేషనల్ కోర్ట్ ఆఫ్ అమెరికా డేవిడ్ థ్రో అనే అలాగే మీరు హై స్కూల్లోనో కాలేజీలోనో విని ఉండాలి కార్లాయిల్ అనే పేరు విని ఉండాలి బ్రిటన్లో గొప్ప ఫిలాసఫర్ థింకర్ అండ్ రైటర్ కార్లాయిల్ ఆయన కూడా భగవద్గీతకి భక్తుడు ఎంతో ప్రేమతో భగవద్గీతను తాను అధ్యయనం చేయడమే కాకుండా ఓ కాపీని ఎమర్సన్ అనే ఒక మహాత్ముడికి కూడా అందజేసి ఆ విధంగా భగవద్గీత పాశ్చాత్య దేశాల్లో చాలా విస్తారంగా అది అధ్యయనం చేస్తూ ఉంటారు తర్వాత భగవద్గీతని ఇంగ్లీష్లోకి సాంగ్ సెలస్య అనే పేరుతో అనువాదం చేశారు ఎవరో మహాత్ముడు చాలా బాగుంటున్న అనువాదం శ్లోకరూపంగా ఇంగ్లీష్ పద్యాల రూపంగా ఉంటుంది ఆ పుస్తకం కూడా లోకంలో చాలా ప్రసిద్ధంగా ఉన్నది మనం కూడా మన జీవితంలో భగవద్గీత యొక్క మహిమను గుర్తెరిగి మనం జీవితాన్ని సుఖమయం ఆనందమయం చేసుకోవటానికి చాలా అవకాశం ఉండగదు శ్రీ వివేకానంద స్వామి ఏమి సలహా ఇచ్చాడంటే శ్రీకృష్ణుడు అనగానే మురళి వేషము ఇలాగ ఏదో రాసలీలలు అని ఈ కథలు చెప్తారు మంచిదే దాంట్లో ఉండే స్వారస్యమైతే ఉంటుంది కానీ ఆయన ఏమన్నాడంటే రాధాకృష్ణ గురించి మీరు కంగారు పడకండి గీతాకృష్ణకి ప్రాముఖ్యాన్ని ఇవ్వండి అని చెప్పాడు రాధాకృష్ణ గురించి మీరు చింత చేయొద్దు గీతాకృష్ణ మీద ఫోకస్ పెట్టండి ఏమిటో నిజానికి భగవద్గీతకి కృష్ణుడికి అసలు భేదమే లేదు మీరు శ్రీకృష్ణుని పూజించదలుచుకుంటే మీరు పెద్ద పెద్ద కర్మలు పూజలు లేకపోతే చేయకపోయినా పెద్ద పెద్ద దేవాలయాదులు కట్టకపోయినా లేకపోతే శ్రీకృష్ణుని యొక్క తీర్థములు బృందావన ముఖ్యాది వాటికి మీరు తీర్థయాత్ర చేయకపోయినా కూడా ఏం పర్వాలేదు మీరు భగవద్గీతను అధ్యయనం చేసి దాంట్లో చెప్పినటువంటి విషయాలని మనం జీవితంలో ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దానిని మించి ఇంకా శ్రీకృష్ణుని యొక్క పూజ లేక ఉపాసన వేరే ఉండబోదు శ్రీకృష్ణుడు చోట అంటాడు గీతామే హృదయం పార్థ మహాభారతంలో ఎక్కడ వస్తుంది భగవద్గీతలో అయితే గీతామే హృదయం పార్థ నా హృదయం హృదయము అంటే మనిషి యొక్క ఆత్మయే మనిషి యొక్క లుతైన స్వరూపానికి హృదయము అని పేరు ఆ నా హృదయము భగవద్గీతయే అని కనుక అటువంటి భగవద్గీతని అధ్యయనం చేసేటువంటి భాగ్యము మనకి కలిగినది మనము అధ్యయనాన్ని చేస్తూ మనం ఎంతయో పుణ్యాత్మలం వేరే పుణ్యం వేరే ఇది గొప్ప పుణ్యం ఉండబోదు కనుక ఆ ఈ సందర్భంలో తమరు గు అంచదశోధ్యాయ శ్రీభగవానువాచ్వమూలమ శాఖం అశ్వత్థం ప్రాహురం వ్యయం ఛందాంశి పస్త వేద స వేదవి మనం భాష్యకారుల యొక్క అవతారిక అదే సంబంధ భాష్యం చూస్తూ ఉన్నాము సో ఆత్మనహాతత్వం వివక్షు ఉవాచ ఊర్ధ్వమూలం ఇత్యాది గమనించండి భాష్యకారులు ఎలా అంటున్నారు ఆత్మస్వరూపాన్ని బోధించబోధి శ్రీకృష్ణ భగవానుడు ఊర్ధ్వమూలం అని మొదలుపెట్టుతున్నాడు అంటే ఆయన భగవతత్వాన్ని బోధించబోతున్నాడా ఆత్మతత్వాన్ని బోధించబోతున్నాడా అంటే రెండు ఒక్కటే తెలుగులో సామెత ఒక మృతక సామెత ఒకటి కదా అవ్వ పేరే ముసలమ్నా ముసలమ్మన్నా ఆమెయే అవ్వంగా ఆమెయే అదేవిధంగా ఆత్మతత్వము ఉన్న బ్రహ్మతత్వము ఉన్న ఈశ్వర స్వరూపము దాన్ని బోధించబోరి శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఎందుకంటే వేదాంతంలోనూ భగవద్గీతలోనూ ఒక మౌలికమైన ప్రతిపాదన ఉంటుంది దాన్ని మీరు పట్టుకోవాలి ఆ మౌలికమైన ప్రతిపాదనని పట్టుకోవాలి సాధారణంగా జనులు దాన్ని పట్టుకోరు అలాగ ఉంటే ఒక ఐడియా కింద మనస్సులో పెట్టుకుంటారు తప్ప హృదయంలో దాన్ని ఆకళింపు చేసుకుని ఆ జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయరు ఇక ఒక ఐడియా సో దీన్ని ఈ ప్రాసెస్ ఒకటి ఐడియేషన్ అనే ప్రాసెస్ ఒకటి ఐడియేషన్ అనేది ఒక ప్రాసెస్ ఇంగ్లీష్ వల్ల అంటారు అంటే ఏమిటి భావ నిర్మాణము అని మనం భావ నిర్మాణము సో మీరేం చేస్తారంటే మీ బుద్ధి అనే సంచిలో మంచి మంచి ఐడియాస్ అన్నీ కూర్చుంటుంటారు భగవద్గీత చాలా గొప్ప గ్రంథము ఐడియా బుద్ధిలో కూర్చుంటుంది ఆత్మ అంటే పరమాత్మ ఒక్కటే అని అద్వైతానికి సంబంధించిన ఐడియా బుద్ధిలో ఉంటుంది ఈ విధంగా ఇవన్నీ ఐడియాస్ అన్నీ బుద్ధిలో అలా కూర్చొని ఉంటాయి దాన్ని అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వేదాంత క్లాసులు చదవడం వల్ల వచ్చాయి అవన్నీ కూడా ఈ ఐడియాస్ అన్నీ చాలా ఐడియాస్ మీరు బుద్ధిలో పెట్టేసుకున్నారనుకోండి అప్పుడు మీరేమవుతారంటే మంచి పండితులు కూడా అయిపోతారు పండితుడు అనగా ఎవరు ఒక సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఐడియాస్ని చాలా ఎక్కువ ఐడియాస్ లోతైనటువంటి ఐడియాస్ని విస్తృతంగా బుద్ధి చొప్పించి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ ఐడియా కావాలంటే ఐడియాని పైకి తీయగలిగిన వాడే పండితుడు అంతే కదా పండితుడు అంటే ఇప్పుడు బుక్ షాప్కి వెళ్ళారనుకోండి ఆ బుక్ షాప్లో కొంత ఎక్స్పీరియన్స్డ్ సెల్లర్ ఉంటాడు మీరు ఏ పుస్తకం అడిగినా ఆగండి అంటే ఒకప్పుడు మీరు అడిగిన పుస్తకం లేకపోతే ఏం చేస్తాడో తెలిసినా మీరు ఆగండి అని దానికి రిలేటెడ్ టాపిక్స్ మీద ఇంకో ఐదు పుస్తకాలు తీసుకొచ్చి మీ ముందు పెడతారు పెట్టి మీరు అడిగిన పుస్తకం లేదనే మాట పైకి అండు అది లేదు కానీ ఈ ఐదు రిలేటెడ్ ఉన్నాయి మీరు గమనించండి వీటిని మీరు తీసుకోగలుగుతారు అని టక్టాకా చూపిస్తారు ఒకప్పుడు మీరు అడిగిన పుస్తకం ఉందనుకోండి అది పెట్టేసి ఈ పుస్తకానికి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ ఉన్నటువంటి పుస్తకాలు ఇంకో ఐదు ఉన్నాయండి మీరు ఒక ఈ పుస్తకం తీసుకుంటున్నారు ఆ టాపిక్ మీద మీకు శ్రద్ధ ఉన్నట్టు తెలుస్తూనే ఉంది కనుక మరి ఆ శ్రద్ధ ఉన్నప్పుడు ఈ పుస్తకాల్లో కూడా కొన్నో అన్నయో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అని ప్రోత్సాహం చేస్తాడు ఎంత తెలివితేటలుగా ఆ పుస్తకాల్ని అలా అడిగిన వెంటనే తెస్తాడో మంచి క్విక్ విట్ ఉన్న బుక్ సెల్లర్ అలాంటి వాడో పండితుడు అలాంటి వాడు అన్నీ ఉంటాయి అన్ని అలాగా రెడీమేడ్గా కూర్చొని ఉంటాయన్నమాట మీరు అడగడమే తడముగా రక్తక్కువం దీన్ని ఇది ఒక ప్రాసెస్ ఇది దీన్ని ఐడియేషన్ అంటారు దానివల్ల ఉపకారం ఉన్నది పాండిత్యాన్ని మీరు సంపాదించగలుగుతారు కానీ జీవితంలో మార్పు వచ్చేటువంటి మార్పు వచ్చిందని చెప్పుటకు వీలు లేదు మీకు డిగ్రీ వస్తుంది సమాజంలో ప్రతిష్ట వేదికపై నుండి మీరు గంభీరమైన ప్రసంగాలు చేయగలుగుతారు తప్ప జీవితము రాగద్వేషాల నిలయంగా శ్లోకమోహములతో నిండియే ఉండే అవకాశం లేకపోలేదు దానికి కారణం ఏంటంటే గీత యొక్క అధ్యయనాన్ని వేదాంతం యొక్క అధ్యయనాన్ని కేవలము ఒక భావ నిర్మాణ స్థాయికి అంటే బుద్ధిలో మంచి విలువైన విషయాలను చొప్పించేటువంటి ప్రయత్నంగా మాత్రమే అట్టి పెట్టేస్తే ఉపయోగం లేదు దాంట్లో అనుభవంలోకి తెచ్చుకోవాలి ఎలాగ తెచ్చుకోవాలి అంటే గీతలో చెప్పిన తత్వాలు ఏవైతే ఉన్నాయో మౌలికమైన ప్రతిపాదనలు గీత యొక్క సారము అనదగ్గ ప్రతిపాదనలు కొన్ని ఉంటాయి వాటిని బాగా ఆకలింపు చేసుకోవాల్సి ఉంటుంది వాటిల్లో మొదటి దేవుడు తెలిసిన ఈశ్వరుడు ఈ సృష్టిలో మీకంటే బయట ఉన్నారని మీరు చింత చేయవద్దు అంతటా ఉన్నమాట వాస్తవమే మీకు దగ్గరగా ఉన్న ఈశ్వరుడు అంతటా ఉంటే ఏమైనట్టు మనకి దగ్గరలో ఉన్న ఈశ్వరుడు కావాలి కదా ఇప్పుడు ఇది వాటర్ వాటర్ ఎవరు లేదంటే ఏమైనట్టు ఒక అప్పు వాటర్ తాగడానికి మనకు కావాలి నీరు లేని చోటే లేదు సర్వత్రా వాటర్ వాయు రూపంగా ఉన్నది నీటి యావరి రూపంగా మొత్తం వాతావరణం అంతా కూడా వ్యాపించి ఉన్నది భూమి లోపల భూమి కొంచెం తగ్గేపటికి అక్కడ నీరు ఉంటుంది కానీ మీకు తాగడానికి ఒక అప్పు నీరు కావాలంటే చుట్టూ ఉండే వాటర్ వాటర్ నీరు అంతా సర్వవ్యాపకము అంటే ఏమిటో దానివల్ల ఉపకారం ఉండదు మీకు తాగడానికి ఒక కప్పు నీరు కావాలి కాలి కింద నీరే నెత్తి పైన నీరే కానీ ఏం లో తాగడానికి ఒక కప్పు నీరు కావాలి అదేవిధంగా ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అంటే సరిపడలేదు మీ హృదయంలో మీరు అనుభవానికి తెచ్చుకోదగ్గడ తగ్గ విధంగా మీ హృదయంలో ఉన్నాడు మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు మీరు దీన్ని గట్టిగా పట్టుకోవాలి దీన్ని పట్టుకున్నారనుకోండి ఎవరైపోతుందో తెలుసినా ఇంకా ఈ తీర్థయాత్రల పేరుతో పరుగు తీయటం అనేటువంటి ఈ పద్ధతి జారిపోతుంది అయినా కూడా మీరు ఇంకా తిరుగుతూ ఉండొచ్చు అది వేరే సంగతి కానీ ఇదిగో ఈ దేవుడిని చూసాం ఆ దేవుడిని చూడలేదని ఈ దేవుడు సరిగ్గా దర్శనం కాలేదు మళ్ళీ వెళ్తే ఇంకా బాగా దర్శనం అవుతుందని ఈ రకమైన చాతస్తాం ఆయన వెరిగితానం దేవుణ్ణి చూసినప్పుడు చూస్తాం బయట దేవుడే లోపల దేవుడే సమస్య కాదు కానీ ఆత్మరూపంగా ఈశ్వరుడున్నాడు అనేటువంటిది గట్టిగా పట్టుకోవాలి తర్వాత గంగ అంటే బయటలో ఉన్న గంగ చాలా కలుషితమై ఉన్నది ఈ పైన దాన్ని శుద్ధి చేయాలనే మనం వింటూ అది ఎప్పుడు శుద్ధి అవుతుందో ఎదురు చూస్తూ ఉన్నాము వారే చెప్పారు మూడు సంవత్సరాలు పడుతుంది అని వారే చెప్పారు కాబట్టి ఇంకా ఎందుకు శుద్ధి కాలేదు అని మనం అల్లది చేయడానికి కూడా అవకాశం లేదు ప్రశ్నించడానికి కూడా సావు లేదు మూడు సంవత్సరాలు పడుతుందని వారే చెప్పినారు ఉమాభారతి గారే చెప్పారు ప్రస్తుతానికి గంగ ఎలా ఉందంటే ముట్టుకోవడానికి మనస్సు పని స్థితిలో ఇంకా బా ఇంత దూరం వచ్చి గంగాని స్పృశించకుండా వెళ్ళిపోతే బాగుండదని మనస్సుకి ఏదో కొంత లిలిటిగా ఉండిపోతుంది కనుక అలా చేతితోటి లాభం నీళ్ళు తీసుకుని గాయత్రి మంత్రాన్ని దానికి జోడించి ఉదయించే సూర్యుడికి అర్ఘం ఇచ్చి లేచి రావాలి తగ్గట్టుగా ఉంది గంగ కాబట్టి బయట నుండే గంగని మీద మీరు పట్టుకున్నారనుకోండి మనస్సుకి క్లేశం కలుగుతుంది ఆ గంగ సంగతి చూద్దాం అది ఎప్పటికైనా ప్యూరిఫై అవ్వచ్చు మీ లోపల ఉన్న జ్ఞాన గంగని మీరు పట్టుకోవాలి అది గంగం లోపల హృదయంలో చైతన్య రూపంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి జ్ఞానగంగ దాన్ని గట్టిగా పట్టుకోవాలి హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశిస్తున్న ఈశ్వరుణ్ణి మనం గట్టిగా సో అందుకోసం ఇవన్నీ అత్యంత మౌలికమైన ప్రతిపాదనలు భగవద్గీతలో ఉండే ప్రతిపాదనలు సో వాటిని పట్టుకునే ప్రయత్నం చేయాలి వాటిని ఉడికేలాగా భావ నిర్మాణము అనే స్థాయిలో విడిపెట్టేసి మనము ఉడికే ప్రపంచమంతా కూడా దేవుడి పేరుతో పరుగులు తీస్తూ ఉండడము అది అంత తెలివి తక్కువ అది అంత తెలివైన పనే వాటికి వెళ్ళండి కానీ నాట్ అండ్ ది కాస్ట్ ఆఫ్ దిస్ విషన్ ఈ విషంలోని పెట్టుకుని మీరు తీర్థయాత్రలు చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు ఈ విషన్ మాత్రం చాలా ముఖ్యం ఈ మాట ఎందుకు చెప్పారంటే ఆత్మన తత్వం వివక్షు ఉచ ఆత్మతత్వాన్ని బోధించటం కోసం శ్రీకృష్ణుడు మళ్ళా పూనుకుంటున్నాడు తర్వాత భాష్యం ఉన్నాము త్ర తృక్షకల్పనయా వైరాగ్యహేతో సంసారస్వరూపం వర్ణయతి సరైతే ఆత్మస్వరూపాన్ని మీరు వర్ణించండి ఆత్మ పూర్ణము బ్రహ్మయే ఆత్మ అని అలా వర్ణించాలి కదా అది వర్ణించడం మానేసి ఏదో ఇంకేటదో మొదలు పెడుతున్నట్టుగా అనిపిస్తోంది దీని మాట ఏమిటి అంటే అది అలాంటి పెట్టి ఆత్మస్వరూపాన్ని బోధించడానికి ముందు మొట్టమొదట తత్రస్మిన్ సతి ఆత్మస్వరూప వర్ణన అనే ప్రతిజ్ఞ అలా ఉంటూ ఉండగా తావత అంటే మొదట్లో ఆరంభంలో ఆయన ఏం చేస్తున్నాడంటే సంసార రూపాన్ని వర్ణిస్తున్నాడు సంసారస్వరూపాన్ని వర్ణిస్తున్నాడు కాబట్టి ఆత్మస్వరూపాన్ని వర్ణించాల్సి వస్తే సంసారస్వరూపాన్ని వర్ణించడం ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు రాజమండ్రిలో రైలు ఎక్కాలనుకోండి అప్పుడు పడవెక్కి గోదావరి దాటి రైలు ఎక్కాలి సంథింగ్ లైక్ దాట్ ఇప్పుడు గోదావరి అవతల వైపు రాజమండ్రి మీరు గోదావరికి ఈవల వైపున ఉన్నారు మరి రైలు ఎక్కాలంటే ఈ గోదావరిని దాటకుండా రైలు ఎక్కగలరా రైలు ఎక్కలేదు అదేవిధంగా ఏదో ఏదో దృష్టాంతం చెప్పాను నా బుద్ధిగా వచ్చిన దృష్టాంతం ఏదో చెప్పారు అన్నీ అలా అద్భుతమైన దృష్టాంతాలు అస్తమానం అలా పుంఖాన్ పుంఖాలుగా వచ్చే యోగంగా వచ్చిందంతా మీరు తృప్తి పడుతూ ఉండాలి సో కనుక అదేవిధంగా ఈ సంసారాన్ని దాటితే కానీ ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకోవటం సంభవం కాదు సంసారాన్ని దాటాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి సాధారణంగా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను చిరకాల నుంచి మేము వేదాంతం శ్రవణం చేస్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఆత్మస్వరూపం విషయంలో కొంత దోషభూషిష్టమైన భావనలనే కలిగి ఉండడము కలదు అది కొంత దురదృష్టకరమైన విషయం అంటే మనం మీరు మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ సార్ హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ సార్ ఇది ఒకటి పెద్ద పెద్ద ప్రశ్న మీ గురించి మీకు ఎలా ఉండే ఫీలింగ్ మీరు ఒక పరిచ్ఛిన్నమైన బద్ధుని వలె అనుభవానికి వస్తున్నారా మీకు మీరు ఏ విధంగా అనుభవానికి వస్తున్నారు మీకు మీరు ఏ విధంగా అనుభవానికి వస్తున్నారు ఇప్పుడు పొద్దున్నే లేచుకొనే మీకు పొట్ట ఎలా అనుభవానికి వస్తుంది ఆకలి అన్న విధంగా అనుభవానికి వస్తుంది ఒక అరడని ఇడ్లీలో విచుకున్నారనుకోండి అప్పుడు ఎలా అనుభవానికి వస్తుంది పొట్ట నిండుగా తృప్తిగా అనుభవానికి వస్తుంది కదా అదేవిధంగా అది దృష్టాంతమే మీరు మీకు మీకు మీరు ఎలా అనుభవానికి వస్తున్నారు ఏదో సంసారం పోతుందండి ఈ సంసార దుఃఖాలు ఎప్పటికీ తెలియదు కావండి వాటి కింద పనులు అరిగిపోతున్నామండి అలా అనుభవాలు ఇస్తున్నాడా యూ హౌట్టు థింక్ అబౌట్ ఇట్ బద్ధుడ బద్ధుని రూపంగా అనుభవం కలుగుతుందా నేను బద్ధుడనే ఉన్నాను ఏదో ఒక బంధంలో ఉన్నాను అనే అనుభవం కలుగుతుందా అంటే అర్థమేటి మీకు అసలు అనుభవానికి రావట్లేదా ఒకవేళ అలా రాకున్నట్లయితే మీరు ఆత్మస్వరూప విషయంలో చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉన్నారనే అభిప్రాయం ఒక మీకు ఒకప్పుడు ఉల్లాసము ఇంకొకప్పుడు నిరుత్సాహము దుఃఖము డిప్రెషన్ లాగా కలుగుతుందా అంటే అర్థం మీరు మనస్సుతో మమేకమైన ఉన్నారు మీకు మనస్సుకి ఏ గ్యాప్ స్పేస్ లేకుండగా మీరు ఆ మనస్సు యొక్క ప్రవాహంలో కొట్టుమి కొట్టు కొట్టుకుపోతున్నారు అని అర్థం ఎప్పటికీ పొద్దస్తమ నా దేహము నా గుండెకాయ నా లివరు అంటూ ఇలాగ ఆరోగ్యం గురించి ఎంతకాలం బ్రతుకుతానో అని బెలబెట్టుకుని అలా జీవిస్తున్నారు ఒకవేళ మీరు అలాగ ఫీల్ అవుతూ ఉన్నట్లయితే మీరు దేహాభిమానం కరడు కట్టిన దేహాభిమానంతో జీవిస్తూ ఆత్మస్వరూపానికి బహుదూరంలో ఉండిపోయినారు అన కాబట్టి ఆత్మ విచారము అది ఏదో బుద్ధిని నిర్మాణం చేసి పండి పాండిత్యం నిర్మాణం చేయడం కోసం ఉద్దేశించింది కాదు ఇప్పుడు ఇక్కడ మీ గురించి మీరు మీకు ఎలా అనుభవానికి వస్తున్నారు ఆ అనుభవాన్ని శుద్ధి చేయగలిగేటువంటి శక్తి ఆత్మవిచారానికి కాద అది మీరు గమనించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆత్మవిచారం అనేది ఉంటుందంటే మీకు మీకు మీరు ఏ కలిగే అనుభవమును పట్టుకుని దాన్ని పరిష్కరించే విధంగా ఉంటుంది మీకు మీరు ఎలా అనుభవానికి వస్తున్నారు బంధరూపంగా అనుభవానికి వస్తున్నారా లేదా అనుభవానికి పరి నేను పరిచ్ఛిన్నుడను సంసారాన్ని ఇల్లు వాకి నాకున్నాయి వెళ్ళాము బిడ్డ ఉన్నారు పెట్టే బేడా ఉన్నాయి దస్తత్తులు తర్వాత రొక్కము ఉన్నాయి అలాగే అనుభవానికి వస్తున్నారనేది అలాగే అనుభవానికి వచ్చినట్లయితే మీరు ఆ సంసార బంధంలో చిక్కుకుని మీరు చాలా మానసికమైనటువంటి క్లేశాన్ని అనుభవించక తప్పదు అయితే ఏమండి మరి ఈ సంసారం అంతా ఇది యథార్థం కాదా కాదు మరి మాకు యథార్థంలాగా అనుభవానికి వస్తుంది ఈ సంసారము ఒక యథార్థమైన తత్వం అన్నట్లుగా మాను ఎక్కిన తాండవం ఆడుతూ మమ్మల్ని నేను తెల్లాగా పీడిస్తూ ఉన్నదే ఇది యథార్థము కాదని మీరు ఎలా చెప్పగలరు చూడగా అజ్ఞానంలో ఉన్నవాడికి అలాగే ఉంటుంది పచ్చ వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది తత్వదస్తున్న పాప విషయం ఎక్కిన వాడికి వాడికి పచ్చవరపుగా కూడా తెలియగా భాషిస్తుంది జ్వరం వచ్చిన వాడికి వాడికి మంచి మధురమైన పదార్థం కూడా రుచి లేని విధంగా ఉంటుంది చేదుగా అనిపిస్తుంది అలాగే మనకి అజ్ఞానం అనే జ్వరం వచ్చింది అజ్ఞానం అనే సర్ప విషం పట్టి మనం బాధపడుతూ ఉన్నాం ఆ కారణంగా మనం మన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం అయితే మన స్వరూపలతో చెప్పండి ఆత్మస్వరూపలతో చెప్పండి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ చూడగా ఆత్మస్వరూపం ఏమిటో తర్వాత చెప్తాను ఆత్మస్వరూపం ఏమిటి కాదో ముందు నువ్వు తెలుసుకో ఎప్పుడు కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం ఆ విధంగానే నిదేశం అంటే నిషేధ రూపంగానే ఉంటుంది ఆత్మ ఆత్మవిచారము అంటే నువ్వి తవ్వడము అంటే నువ్వు అలా తవ్వుతారు ఒకే చోట తవ్వుతారు అంతేగాని ఇక్కడో చిన్న బొయ్యి అక్కడ పోయి అక్కడ పోయి అలా పెట్టుకుంటూ ఉంటారు అలా అలా తవ్వుతారా నుయ్యి ఒక చిన్న వాకిల్లో నెయ్యి తవ్వాలనుకోండి ఈరోజు పొద్దున్న ఇక్కడ నుయ్యి ఇక్కడ బొయ్యి తీసి రేపొచ్చి మళ్ళీ ఆ బొయ్యలోనే ప్రవేశించి తవ్వాలి తప్ప రేపొచ్చి ఇది వదిలేసి అక్కడికి వెళ్ళి బొయ్య తీసి మొన్నడు అక్కడికి వెళ్ళో బొయ్య తీసి అలా చేస్తే మీరు నుయ్యి తవ్వడం గంగా తీరే గంగాదహ యమునా తీరే యమునాదాసహ అంటో ఒక చోట ద్వైతం ఇంకో చోట అద్వైతం ఇంకో చోట ద్వైతాద్వైతం ఏ గొడవ ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ సంసారంలో సంసారిగా గీత క్లాసుకొచ్చాడు పరమ భక్తులుగా అయిపోతావు చెవిలో పురుగు పెట్టేసుకుంటూ అలాగా ఏ ఎండకా ఆ గొడుగు పట్టేస్తూ ఉన్నట్లయితే మీరు ఆత్మవిచారంలో ముందుకు సాగలేకపోతారు ఆత్మవిచారాన్ని దాన్ని వడేసి పట్టి దృఢంగా చేస్తూ ఉండాలి నిజ తవ్వడం వంటి నిజ తవ్వేప్పుడు ఏం చేస్తారు ఒకే గొయ్య దగ్గర తవ్వుతారు తగని తగ్గినా నీళ్లు రాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇంకొంచెం అక్కడే తవ్వాలి ఎలా తవ్వుతారు నుజ తవ్వడం ఎలా తవ్వుతారు ఏది ఏది నీరు కాదో దానిని తిరస్కరించుకుంటూ పోతారు తవ్వారనుకోండి మట్టి వస్తే ఏం చేస్తారు మట్టిని ఎత్తుకు పెట్టుకుంటారా అది పక్కన పడేస్తుంది రాళ్ళు వస్తే పక్కన పడేస్తారు ఇసకొస్తే పక్కన పడేస్తారు గుళ్ళరాయి వస్తే పక్కన పడేస్తారు ఇంకేదో రాయి వస్తే పక్కన పడేస్తారు ఏది వచ్చినా పక్కన పడేస్తారు నీళ్ళు వస్తే స్ప్రింగ్ వస్తే అది దాన్ని నింగితవి పద్ధతి అయితే ఇక్కడ ఆత్మవిచారం కూడా దాటిదే అయితే నింగితవ్వేప్పుడు వాడికి తేమ తగులుతో అలా చేసుకోండి నువ్వు తవ్వుతూ ఉండగానే తేమక తగులుతావు హే తేమగా ఉంది అంటే నీరు ఉండి తీరుతుంది అని మనకు తెలుస్తూనే ఉంటుంది ఇంకొంచెం తదితే ఆ తేమ మరికింత అధికంగా అనుభవానికి వచ్చింది హే తప్పకుండా మనకి స్ప్రింగ్ ఉన్నది ఇక్కడ ఈ ఆత్మ కూడా అటువంటిదే మీరు సంసారం యొక్క స్వరూపాన్ని బాగా అర్థం చేసుకునే ఇది సంసారము అది బాగా అర్థం చేసుకునేది సంసారమును సంసారముగా గుర్తి సంసారం యొక్క బరువు తగ్గిపోయి త్రాడును చూసి పాము అని భ్రమపడిన సందర్భంలో ఇది త్రాడేమో రావాలి పాము కాదేమో అని అనుకుంటూనే మీ భయం మూడు వంతులు ఎగిరిపోయింది ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలనగా చూసి అరే ఇది త్రాడు పాము కానే మీకేమొస్తుంది భయం వస్తుందా నవ్వు వస్తున్నాయి నవ్వు వస్తుంది నవ్వెందుకు వచ్చిందంటే అసేడం హోకా అయిపోతుంది తేలికైపోతుంది మనస్సు బరువు అంతా భయం యొక్క బరువు అంతా పోతుంది ఆ విధంగా ఆత్మస్వరూప విచారంలో అటువంటి అనుభవం కలుగుతుంది కాబట్టి ఆత్మస్వరూపాన్ని నిషేధ రూపంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనగా దాన్ని జాగ్రత్తగా ఆ సంసార స్వరూపాన్ని బాగా తెలుసుకోవాలి ఒకడు ఫోన్ చేశాడు ఏమని ఏమన్నా ఇక్కడ పాముందండి భూములోనూ ఇప్పుడు రూములోకి వెళ్ళాలంటే ఎలాగో నాకు అర్థం కాక మీకు ఫోన్ చేశాను తలుపు దగ్గర కాబట్టి పాముందండి ఫోన్ చేశానని చెప్పాడు అయితే చూడు జాగ్రత్తగా చూడు పాము ఎలా ఉంది తలా తోక ఒకే తలా తోక స్పష్టంగా తల ఎత్తు దొడ్డుగాను తోక స్తన్నంగాను కనపడుతుందా అని అడిగితే అబ్బే లేదండి ఈ రెండు వైపులా సమానంగా ఉందండి ఇది అసలు ఎక్కడా తల తోట తేడా రెండు వైపులా తల ఉన్నదేమో ఈ పాముకి ఓహో మంచిది ఈ పాము పాము ఎప్పుడూ స్లైమీగా ఉంటుంది అంటే నున్నగా ఉంటుంది పాము అంటే టచ్ చేసి చూడక్కడ కట్టితో వచ్చేసి తెలుస్తుంది అలా పాము అలా స్లైమీగా నున్నగా ఉన్నట్టు కనపడుతోందా అని మళ్ళీ ఫోన్ మీద అడితే లేదండి ఈ పాముకి ఈకలు ఫైబర్స్ ఉన్నాయి ఫైబర్స్ కనపడుతున్నాయి ఈ పాముకి కానీ పాము అన్నది ఒకే సిలిండ్రికల్గా ఒకే ముద్ద కింద అలాగ ఉంటుంది తప్ప అలా అలాగే ఉందా పాము లేదండి ఈ పాముకి మూడు పేటర్లు కూడా కనపడుతున్నాయండి అంటే ఓహో నాన్న నువ్వు చెప్పింది పాము కాదు మా నాదిత్రి తెలిసిందా మీకు అలాగే ఎలా నీకు సుఖం కలుగుతుందా నాకు కలుగుతుంది అప్పుడప్పుడు దుఃఖం కూడా కలుగుతోందా కలుగుతుంది మళ్ళీ సుఖం కలుగుతుందా కలుగుతా అది నువ్వు కాదు అది మనస్సు ఆ విధంగా సంసార స్వరూపాన్ని తెలుసుకువటం ద్వారా ఏది ఆత్మ కాదో దానిని నిరాకరించుట సులభతరం అవుతుంది తద్వారా మీరు ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉండిపోతారు అనాత్మను అనాత్మగా ఎప్పుడైతే గుర్తించారో ఏది మిగులుతుంది ఆత్మయే మిగులుతుంది కాబట్టి ఆత్మని మీరు సంపాదించే ప్రయత్నం చేయనక్కర్లా కొత్తగా ఆత్మ ఎక్కడి నుంచో పట్టుకురావాల్సిన అవసరం లేదు మీరే ఆత్మ ఆత్మని శుద్ధి కూడా మీరేం చేయనక్కర్లా అది నిత్యశుద్ధం కేవలము అజ్ఞానం చేత ఏది ఆత్మ కాదో దానిని ఆత్మగా భ్రమపడే ఈ అవివేకము దూరంగా పెట్టగలిగితే కాబట్టి ఆ అవివేకము మనకి బాగా అర్థమవ్వాలి ఇప్పుడు ఒకటి జైల్లో బందీ అయి ఉన్నాడు వాడు జైలు నుంచి బయటపడాలంటే ఎలా బయటపడగలుగుతాడో ఆ జైలు యొక్క ఆ రూపాను వాడికి బాగా తెలుసుకుంటాయి బ్లూ ప్రింట్ అంటారు ఆ జైలు యొక్క బ్లూ ప్రింట్ని బాగా స్టడీ చేస్తే వాడికి ఆ స్టడీలోంచి ఆ జైలు నుంచి బయటపడే ఉపాయము ప్రకటన అవుతుంది కాబట్టి బాగా స్టటిజీయాలి సపోజ్ ఐదేళ్ళు జైలు శిక్ష విధించారనుకోండి చాలా శ్రద్ధగా వై అధికారులు చెప్పిన మాటలు వింటూ మన కర్తవ్యాన్ని మనం వాళ్ళు చెప్పిన పనులు శ్రద్ధగా చేసినట్లయితే శిక్షను సగానికి సగం తగ్గిస్తారు అని జైలు యొక్క మాన్యువల్లో ఉందనుకోండి అది వీడు ఫాలో చేయడనుకోండి జైలు నుంచి బయటకు కాబట్టి ఎనివే జైలు దృష్టాంతం ఉంటే దాన్ని సాగిపోయినక్కర్లేదు కాబట్టి ఈ సంసారమనే బండిఖానాన్ని మనం బాగా తెలుసుకోవాలి సంసార స్వరూపం వర్ణయండి అయితే ఉపనిషత్తులలోనూ గీత గీత కూడా ఈ సంసార ఒక రూపకము ద్వారా వర్ణిస్తారు ఈ రూపకము అనే మాటని మీరు పట్టుకోవాలి నేను అలా మీరు పట్టుకోవాలి అని గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే లోకంలో కూడా రూపకముగా తెలుసుకునే పరిస్థితి లేని ఒక అధ్వాన్న స్థితి కనపడుతుంది ఇప్పుడు గీతోపదేశము అనగానే నాకు ఒక పెయింటింగ్ మన ముందు ప్రత్యక్షం దాంట్లో నాలుగు రథము కృష్ణుడు అర్జునుడు బాణాలు ఇవి కనపడతాయి వాస్తవంలో అది ఒక రూపకము రథదృష్ట అంత రథరూపకము ఈ రథరూపకము బ్రహ్మసూత్రాల్లో కూడా బాగా విస్తారంగా వర్ణించారు రథరూపక విన్యస్త గృహీతే దర్శయతి అనే ఒక సూత్రం అది ఒక రూపకము అక్కడ యాక్చువల్ అది కఠోపనిషత్తు నుంచి వచ్చింది గీత యొక్క ఆరిజ్యని కఠోపనిషత్తు మీద తెలియ తెలియాలి కఠోపనిషత్తులో ఏముంటుంది యముడు యమధర్మరాజ్ అంటే మృత్యుదేవత ఉంటుంది గీత యొక్క సందర్భం ఏమిటి యుద్ధము మృత్యువు అది గీత యొక్క సందర్భం మీరు గమనించారా అలాగే కఠోపనిషత్తులో ఉండే శ్లోకాలు ఒకటి రెండు పదముల మార్పుతో మీకు గీతలో యథాతథంగా కనపడతాయి అయోనిత్య శాశ్వతూయం పురాణ ఇత్యాది గీతా శ్లోకాలు అవి శ్లోకాలు కావు మంత్రములని నహన్యత అలాగే నాయం హంతి నహన్యత అనేది కూడా కఠోపనిషత్ మంత్రము కఠోపనిషత్తు యథాతథంగా మనకి గీతలో కనపడుతుంది ఆ ఛాయలు మనకి బాగా కనపడతాయి సో కాబట్టి ఆ రథరూపకం అది గీతలో ఉండే రథము మామూలుగా సినిమాల్లో ఈ మహాభారతం సినిమాల్లో చూపించే రథాలు అలాగ మీరు దాన్ని తీసుకోనక్కర్లా అలా తీసుకుంటే మీకు ఏమిటవుతుంది ఏమిటి ఉపకారం ఏమి ఉపకారం లేదు అది రూపకం అని తెలుసుకుంటే గీతాధ్యయనం అనేది ముందుకు సాగుతుంది లేకపోతే ఏమన్నా రథానికి నాలుగు గుర్రాలు ఉన్నాయా ఐదు గుర్రాలు ఉన్నాయా అని మీమాంసలో పడతారు ఇది పెద్ద మీమాంస మీరు ఎరుగుదరాయి మీమాంస ఇలాంటి మీమాంసలు ఉన్నాయి తెలుసా మీకు మీకు చెప్తా చూడండి ఈ మీమాంసలు అవసరమో కాదో మీరే చెప్పండి శ్రీకృష్ణుడు చెక్కిలిపై చెయ్య వేసుకుని నిలబడేవాడు ఓకే అయితే కుడి చేతిపై చెక్కి కుడి చెక్కిలు పెట్టి నిలబడేవాడా ఎడమ చేతిపై ఎడమ చెక్కిలి పెట్టి నిలబడేవాడా ఇలా నిలబడేవాడా ఇలా నిలబడేవాడా దీని మీద బృందావనలో కర్రలతో దాడీలు రాఠీలు చేసుకుని కొట్టుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారు భక్తులు ఈ పాయింట్ మీద ఒకళ్ళని ఒకళ్ళు కొట్టేసుకో బాగుందా ఈ ఇష్యూ ఎలా ఉంది ఈ సమస్య ఎలా ఉంది అలాగే ఇంకో సమస్య వెంకటేశ్వర స్వామి లేకపోతే శ్రీ మహావిష్ణువు పెట్టుకునే నామము ఇలా రెక్టాంగులర్గా ఉంటుందా లేకపోతే ఇలా పెరబాళికేపులో ఉంటుందా ఈ సమస్య మీద కోర్టులో కేసులు నడిచాయి యుద్ధాలు నడిచాయి ఇప్పటికి కూడా పొట్లాట్లు నడుస్తూనే ఉంటాయి ఇది ఎలా ఉంది ఈ సమస్య ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఏమైనా సరే తప్పకుండా పరిష్కారం చేస్తూ దాంట్లో సమస్యలా కనబడుతుందా లేకపోతే వాటివి కాల్ ఇది ఇంగ్లీషు ఏ నాన్ ఇష్యూ ఇది ఇది నాట్ ఎన్ ఇష్యూటా ఇది రావో ఎలా పెట్టుకుంటే తోస్తే అలా పెట్టుకోరా ఫీల్ ఫ్రీ నాన్ ఇష్యూ ఈ సమస్యలు ఇలాగే ఉంటాయి ఇంకో సంస్థ ఇలాంటిది ఇంకో సంస్థలు చెప్పంటారా దుర్గాదేవి లేకపోతే మా అమ్మవారు శక్తి సింహం ఎక్కుతుందా పెద్ద పులి మీద ఎక్కుతుందా నన్ను అడిగితే మెర్సీరియస్ బెంజికారు హక్కుంటే మంచిదని నేను చెప్తా ఈ సింహము పెద్ద పులు ఎక్కివోటు తిరగడం కంటే అని నన్ను అడిగితే ఇవన్నీ మేజర్ ఇష్యూస్ కాబట్టిలాగంటి నాన్ ఇష్యూ అంటారు అది ఇష్యూ కాదు అది ఇట్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ కానీ మీరు ఇష్యూ కింద నిర్మాణం చేస్తుంది దాంతో కుస్తీ పడుతున్నారంటే దీన్ని షాడో బాక్సింగ్ అనో ఏదో అడాల్సి సో అలాగే సమాజంలో ఇటువంటి విర్రితలలు వింత పోకడలు లేదు కనపడుతూ ఉంటాయి జను అజ్ఞాన అజ్ఞానముతో నిండిన మనస్సు కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది ఏమిటేమిటో ఊహం సో ఇదంతా కూడా ఓ మహావ్యామోహం మాయా కల్పిత మా సో మహావ్యామోహ సంహారి ఆ మహావ్యామోహాన్ని ఆ పరమేశ్వరుడు తప్ప దాన్ని మనం ఏమీ చేయలేదు కాబట్టి రూపకము రూపకము అనే దాని గురించి చెప్పారు కథ లోకంలో రూపకము అనే మాటని జనులు విస్మరించినారు రూపకం మాటని మీరు పట్టుకుంటే పురాణాలకి కొంత మీనింగ్ని మనం ఏర్పాటు చేయగలుగుతాం మీరు రూపకం మాటని పక్కన పెడితే ఆ పురాణంలో కూడా అవకతవకగా తయారవుతాయి సింహం ఎక్కిందా పెద్దపులు ఎక్కిందా అంటే అర్థం ఆవిటీ శక్తి అధిష్టానముగా గలదే అర్థం శక్తి అని చెప్పడానికి ఒకడు పెద్దపులు అన్నారు ఒక సింహం అన్నాడు అంతే టైగ శక్తి అని చెప్పడానికి శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ అక్కడ శక్తికి అధిష్టానం ఎవరు టైగర్ అదే గుజరాత్ వెళ్తే గిర్ ఫారెస్ట్కి వెళ్తే అక్కడ శక్తికి అధిష్టానం ఎవరు శక్తి నా అర్థం నిజంగా సింహం మీద ఎక్కేసి తోడు వెళ్తున్నారు సింహం మీద ఎక్కువ కదా గోపదం గోపదం విష్ణువు గరుత్మంతుడి మీద ఎక్కి ప్రయాణం చేస్తారు గరుమంతుడి మీద ఎక్కి ప్రయాణం చేయడం కాదా ఏదని చెప్తున్నారు కాదు ఇట్ ఈజ్ నాట్ బ్యాట్ సో భాగవతంలో వర్ణిస్తారు సో నాకు ఆ శ్లోకం గుర్తులేదు దేవహూతి కథల దేవహూతి సంవాదనం వస్తుంది సో సామవేదమునకు గరుత్మంతుడు ప్రతీక గరుత్మంతుడిలాగా రెక్కలు ఊపితే వచ్చేటువంటి గాలి అది సామవేదాన్ని కోలి ఉంటుంది సో సామవేదానికి గరుత్మంతుడు ప్రతీక సామవేదమును మీరు కనుక అధ్యయనం చేసినట్లయితే ఆ మంత్రములపై అధిష్ఠించి ఈశ్వరుడు మీకు అనుభవానికి వస్తాయి అనే అభిప్రాయం కాబట్టి సో ఈ విధంగా ప్రతీక ప్రతీక ఏడు ఏడు కొండలు అంటే ప్రతీక యోగవాసిష్టంలో సప్త భూమికలు అని ఉన్నాయి ఏడు ఏడు మెట్లు మెట్లు ఆరు కొండలు చిన్నగా చెప్తే మెట్లు కొంచెం పెద్దగా చెప్తే సో ఏడు దాంట్లో మొదటిది శుభేచ్చ అంటే మనం భగవద్గీతని చదివి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే కోరిక మీకు కలిగిందనుకోండి దాన్ని శుభేచ్చ ఒక కొండ ఎక్కినారు అది ఇట్ ఈజ్ ప్రతీకలు ప్రతీక అంటే సింబల్స్ మన ఋషులు గొప్ప సింబాలజిస్ట్ సింబాలజీ అనే గొప్ప సింబాలజిస్ట్ సో కాబట్టి ఆ ప్రతీకల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి తప్ప అలా లిటరల్గా తీసుకోకూడదు గణేష్ మహారాజుకి పెద్ద పొట్ట ఉంటుంది అంటే ఈ జగత్తంతా కూడా ఆయన యొక్క ఉదరంపణం లేగలదు అని అభిప్రాయం అంతే ఆయన తుందిలుడు తుందిలుడు అంటే పెద్ద పొట్టవాడిని తుందిలుడు అంటాం సంస్కృతంలో సో అనే అభిప్రాయం కాదు తుందిలుడు అంటే ఒబేస్పెక్షన్ ఆయన ఒబేస్పెక్సన్ అంటే అర్థం చేస్తు దూసం ఎక్సర్సైజ్ అలా తీసుకో అంటే దేన్ని లిటరల్గా తీసుకోకూడదు అన్నీ కూడా అలా శివుడు మూడు కళ్ళు ఉన్నాయి అంటే రూపకము అంటే జ్ఞాననేత్రం ఆ మూడవ కళ్ళు అంటే జ్ఞాననేత్రం చిదానందరూప శివోహం శివోహం జ్ఞాననేత్రం తెలుసుకుంటే జీవుడే శివుడు అవుతాడు జ్ఞాననేత్రం మూసుకుపోతే శివుడే జీవుడుగా అష్టకష్టాలు పడుతూ వెళ్ళే వాళ్ళని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు శివుడే జీవుడు అవుతాడు కన్ను మూసుకుపోతే శివుడే జీవుడు కన్ను తెర్చుకుంటే జీవుడే శివుడు అది మూడవ కన్ను అంటే ఈ రెండు కన్ను కంటే విలక్షణమైన జ్ఞాన నేత్రం శివు నాలుగు చేతులు ఉంటాయి అంటే చతుర్విధ పురుషార్థంలోనే ఏదో అలా చెప్పుకోవాలి బ్రహ్మదేవుడికి నాలుగు మోములు ఉంటాయి అంటే నాలుగు వేదములు ఆయన మోము నుంచి ప్రకటన ప్రతిదాన్ని సింబాలిక్గా చెప్పుకోవాలి అంతేగాని అక్కడ ఉన్న సింబాలిజం మర్చిపోయి లెటరల్గా తీసుకోకూడదు అదొకటి గమనించాలి